మూడు రకాల కర్మలు ఉన్నాయి ప్రారంభ సంకిత ఆగామి మీంట్లో ప్రారంభం ఫలాన్ని ఇస్తుంది కాబట్టి సంకిత కూడా ఫలాన్ని ఇవ్వాలి ఆగామి కూడా ఫలాన్ని ఇవ్వాలి కాబట్టి జన్మ వస్తుంది కర్మలలో తేడా ఉన్నాయి ఫలం ఇవ్వడం ప్రారంభించిన కర్మలకి ఇంకా ఫలం ఇవ్వడం ప్రారంభించని కర్మలకి తేడా ఉంది ప్రవృత్త ఫలవత్వ ప్రవృత్త ఫల అప్రవృత్త ఫల రెండు రకాల కర్మలు ప్రవృత్తప్రవృత్త ఫల అంటే ప్రవృత్త ఫలములు అంటే ఫలం ఇవ్వడం ఆరంభమైపోయింది అంటే ప్రారంభకరం అప్రవృత్త ఫల అంటే ఇంకా ఫలం ఇవ్వడం ప్రారంభం కాలేదు అందుకోసమే కదా మళ్లీ జన్మంటున్నారు మీరు అది రెండు రకాలు సంచిక ఆగాని అది అప్రవృత్త ఫల ఈ రెండింటికి తేడా ఉంది ఏంట వివరము అదే అది తేడా ఉంది కాబట్టి మీ అభిప్రాయం తప్పు అని అది ఈ యొక్క మీనింగ్ దానికి వివరణ ఇస్తున్నాం यदु अवृत्फलाना कर्मण्रुवफल्वा ब्रह्मद श पति शरीराधव अवृत्तकर्मफलोपभोगात ఏ దొత్తం నువ్వు అన్నావే ఏమని అన్నావు అప్రవృత్త ఫలా ఇంకా ఫలం ఇవ్వడం ప్రారంభం కాని కర్మలున్నాయి అంటే సంకిత ఆగామి అవి తప్పనిసరిగా ఫలం ఇచ్చి తీరాలి ధ్రువ ఫలవత్వాత అది తప్పకుండా ఉంటుంది ఎలాగైతే ప్రారంభ కర్మలకి తప్పకుండా ఫలం ఉన్న కారణంగా ఈ దేహం కొనసాగుతోందో అదే విధంగా అప్రవృత్త ఫలములైనటువంటి కర్మలు అనగా సంచిత ఆగామి కర్మలకు కూడా ఫలం ఇచ్చి తీరాలి కాబట్టి బ్రహ్మవేత్తకి బ్రహ్మస్వరూపం తెలుసున్నవాడికి శరీరం పడిపోయిన తర్వాత కూడా శరీరే పసితే శరీరాంతరం ఆర్గవ్యం ఇంకో శరీరం ఆరంభం కావాలి ఆరంభం కావాలంటే పుట్టాలి అని అర్థం ఇట్ హ్యాస్ టు బిగన్ ఇట్ హెస్ టు మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం అక్కడ పిండా ఇదంతా ఈ కథంతా కూడా మళ్ళీ ఆరంభం కావాలి ఎందుకని ఎందుకని ఇంకా మళ్ళీ శరీరం ఎందుకంటే అప్రవృత్త కర్మ ఫల ఉపభోగార్థం ఈ ప్రవృత్తం కాని కర్మలు అంటే సంతిత ఆగాని కర్మలు ఉన్నాయో వారి ఫలాన్ని అనుభవించడం కోసం ఇంకో శరీరం ఆరంభం కావాలి అన్నమాట అది తప్పు అంటే అతను చెప్పినంతని సంగ్రహం చేశారు సరే అతనికి నాలుగు వాక్యాలు ఎదుటితుంది ఒక హాఫ్ సెంటెన్స్ లో దాన్ని సంగ్రహం చేసి నువ్వు ఇలా చెప్పావు నువ్వు చెప్పిన దాన్ని సారవగా ఇది తప్పు చూడండి తర్కశాస్త్రం అని ఒకటి ఉండే ఈ తర్కశాస్త్రంలో ఎవ గ్రంథాలు వందలాది గ్రంథాలు ఈ తర్కశాస్త్రం చదవాలంటే పన్నెండు ఏళ్ళు తర్కశాస్త్రం చదవాల్సి అంత కఠిన శాస్త్రం సరే మన ఆయన కూడా రోమాచంటూ ఉండదు బ్రహ్మసూత్ర భాష్యంలో జగ జగద్ అపరమాణుత్వాధికరణము అని ఒక అధికరణం ఉంది జగత్తు పరమాణువుల నుంచి పుట్టలేదు అని జగత్ అపరమాణుత్వాధికరణం అధికరణం ఆ అధికరణంలో పూర్వపక్షం చెప్పడం కోసం శంకరులు ఏమంటారంటే ఏషా పేషాం ప్రక్రియ అని అంటారు అంటే తాత్వికల యొక్క ప్రక్రియ ఇది అని రాస్త అదంతా చదివిన తర్వాత మన ఆయన గారు ఏమన్నారంటే పన్నెండు సంవత్సరాలు తర్కశాస్త్రం చదివి వారు నేర్చుకోగలిగింది ఇంతకంటే అధికంగా ఏమీ లేదు అని అదే ఏషాషాంతర క్రియా అన్నారంటే మొత్తం తర్కశాస్త్రం అంతా కూడా అలా గుర్తించేస్తుంది పోవడం అక్కడికి నాలుగు దరద్రాసులు ఉన్నారు టైం పడుతుంది రెండు గంటలు మూడు గంటలు పడుతుంది అదంతా చదవటం మొత్తం తర్కశాస్త్ర ప్రమేయం ఎంత ఉందో అంతా ఇంకా డీటెయిల్స్ మీరు పదివేలు చదవండి ముప్పై వేలు చదవండి యాభై వేలు చదవండి ఇంత మాత్రం చదివితే తర్కశశాస్త్రం అంతా అంటే నేను అడిగాను అయితే ఇంకా తర్వశాస్త్రంలో నేను చదవాల్సిన ఇండియాలో నువ్వు ఎప్పుడైనా తత్వశాస్త్రంలో సందేహం వస్తే ఈ వంట చూసుకోండి ఈ హాఫ్ లెగన్ పారాగ్రాఫ్స్ చూసుకుని దీంట్లో చిన్నరత్న ప్రభా వీళ్ళందరూ వ్యాఖ్యానం వాళ్ళు కొన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు డీటెయిల్స్ ఆఫ్ మో డీటెయిల్స్ డిస్మస్ చూసి ఎంత తర్కశాస్త్రం చేస్తామని అంతేతనే శంకరులకి దార్శనిక ఆచార్యానికి దార్శనికులు వీళ్ళందరూ కూడా దార్శనికులు వీళ్ళందరిలోకే ఆయన గ్రేసరు ఆయనకి దర్శనాల మీద ఉన్నటువంటి ఆ పట్టు అది అనితర సాధ్యం అంత అద్భుతమైనటువంటి కృజ్ఞ ఆ సో ఆయన చెప్పిందంతా కూడా మీరు హాఫ్ సెంటెన్స్ లో పెట్టేస్తారంటే ఇది చెప్పింది ఇది అసత్ ఇది తప్పు నీ సమస్య తప్పు నీ ప్రాబ్లం తక్కువ ఓకే ఎందుకని విదుషస్త శ్రుతే ప్రామాణ్యా ఒకప్పుడు సమాధానం కొంచెం ప్రౌఢంగా సమాధానం చెప్తారు ప్రౌఢవాదము అని వాళ్ళు గుర్తిస్తారు కూడా లే ఇది ప్రౌఢవాదము అని భాష్యాన్ని బాగా శోధన చేస్తే మహాత్ములన్నీ గుర్తుపెడతారు ప్రౌఢంగా చెప్పడం అంటే ఏంటి జబర్దస్తిగా సమాధానం చెప్తారు అంటే ఎగరవాడికి దయతో సమాధానం చెప్పి కరుణతో సమాధానం చెప్పి పద్ధతి ఒకటి ఉంటుంది వాడి పొగ రచసడం కోసం సమాధానం చెప్పి పద్ధతి ఇంకొకటి కాబట్టి ఈ మళ్లీ ఈ అప్రవృత్త ఫలములు అంటే సంచిత కర్మల ఫలాన్ని అనుభవించడం కోసం జ్ఞాని జన్మ రావాలి అని అన్నారే అది తప్పు ఎందువల్ల తప్పు ఎందువల్లంటే శృతే ప్రామాణ్యత వైదికులు కదండి వీళ్ళందరూ కూడా నీకు వేదం చెప్పిన మాట నీకు ప్రమాణం కదా వేదం చెప్పే అది అథారిటీ వేదన యొక్క అథారిటీ బేసిస్ మీద మళ్లీ జన్మలేదు ఏటాడక విదుషావ చిరం ఇది శ్రుతే దేహం పడిపోవడంతో తాకరు అదే ఆలస్యం ఆలస్యం విలంబము క్షేపట్ మచ్ నథింగ్ మోర్ అని శృతి స్పష్టంగా చెప్పింది కనుక శృతి ప్రమాణాన్ని అనుసరించి ఈ సిద్ధాంతం మళ్లీ జన్మ రావాలి సంచిత కర్మఫల అనుభవం కోసం తప్పు అని చెప్పేసి అంతే ఈ ఆన్సర్ ఇది చాలా జబర్దస్తి ఆన్సర్ ఎగరవాడిని కరుణతో చెప్పిన ఆన్సర్ కాదు కరుణతో చెప్పినప్పుడు బాగా విస్తారంగా చెప్తారు అది వస్తుంది దాని మీద వాడు ప్రశ్న నను పుణ్యో వైపుణ్యేన కర్మణాభవతి ఇత్యాది శృతే రతి ప్రామాణ్యమేవా అది పూర్వపక్షం మరి అది కూడా శృతే కదండి మీరన్నది శృతే అది కష్ట తామదే జ్వరం కాబట్టి ఇంకా మళ్ళీ జ్ఞానికి జన్మ లేదు అది మీరు చెప్పిన శృతి మరి ఈ శృతి మాట ఏమిటి పుణ్యవైపుణ్యేన కర్మణ పాప పాపేనా అని శృతి గృహదృత వీడు పుణ్యకర్మ చేస్తే దాని వల్ల పుణ్యం వస్తుంది పాప కర్మ చేస్తే పాపం వస్తుంది అని ఇక ఉంది ఈ పుణ్యం వల్ల సుఖం కలుగుతుంది ఈ పాపం వల్ల దుఃఖం కలుగుతుంది ఈ సుఖ దుఃఖాలు అనుభవించడం కోసం ఇంకో దేహాన్ని స్వీకరించాలి ఇదంతా ఉంది మరి అది కూడా శృతే కదా మరి అది ప్రమాణమే దాన్ని బట్టే నేను చెప్పాను మళ్ళీ జ్ఞానైనా మళ్లీ పుట్టాలంటే నువ్వు ఇంకో శృతి చూపించి జ్ఞానం ఇంకా పుట్టక్కర్లేదు నువ్వు అనుకున్నావు నేను శృతిని బట్టే చెప్పాను నేనే శృతి బయట నుంచి చెప్పలా అంటే దీని మాట ఏంటి అని కోరు సత్యమేవం అవును నువ్వు చెప్పింది కరెక్టే అలాంటి శృతి ఉంది అయినా కూడా ఆ శృతి ఈ శృతి రెండింటికి కంబైన్డ్ మీనింగ్ నీకు తెలీదు తెలుసుకోవాల్సి ఉంటుంది దిస్ ఇస్ హైట్ ఇస్ ఇలాగంటే తిలా అప్రవృత్త ఫలాంచోస్ అవును అది నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పిన శృతింది అయినప్పటికీ కూడా ప్రవృత్త ఫలాం కర్మణం అంటే ఫలమును ఇవ్వటం ఆరంభించేసిన కర్మలకి అంటే ప్రారంభ కర్మకి అప్రవృత్త ఫలానాంచ అంటే సంకిత కర్మలకి ఇంకా ఫలం ఇవ్వటం ఆరంభించలేదు రెండింటికి తేడా ఉన్నది అదే అన్నారు చూడండి ప్రవృత్త అప్రవృత్త ఫలవత్వ విశేషోపత్తే అనే సంగ్రహవాక్యం దానికి వివరణ వస్తోంది ఇరండింటికి తేడా ఉంది అని చెప్పారు కథం ఏమిటా తేడా అంత బైన పూర్వపక్షం సిద్ధాంతం కథం అన్నది పూర్వపక్ష యొక్క మాట ఏమిటా తేడా యాని ప్రవృత్త ఫలాన్ని కర్మాణిశరీరమారబ్ధం తాము ఉపభోగే నైవ క్షయ తేడా కంటే చెప్తున్నారు ఇప్పుడు రెండు రకాల రెండు కేటగిరీలలో వేయండి ప్రవృత్త ఫలము అంటే ప్రారంభ కర్మ అప్రవృత్త అంటే సంచిత ఆగా అర్థం ఏమిటండి ఆ ఈ కేటగిరీకి కేటగిరీకి తేడా మొత్తం మూడు కర్మలు కానీ కేటగిరీలు రెండు ప్రవృత్త ఫలాన్ని అప్రవృత్త ఫలాన్ని సో కర్మలు మాత్రం మూడే ఇంకా నాలుగోది ఉండదు అన్ని దీంట్లో వచ్చేస్తాయి సో వీటిల్లో యాని ప్రవృత్త ఫలాన్ని కర్మాని అంటే ప్రారంభ కర్మలు ప్రారంభ కర్మలు బహువచన అన్ని కలిపి కానీ దాని అంతా ఒక మొద్దగన్మ తీసుకుంటాం ఈ జన్మ వచ్చింది కాబట్టి అప్పుడు ప్రారంభ కర్మ అని ఏకవచనం చేస్తాం అలా కాకుండా మీరు బహువచనం తీసుకుంటే ప్రారంభ కర్మలు అని కూడా అనొచ్చు సో అంటే కర్మని ఫలం ఆరంభించిన కర్మలు సముదాయము ఈ కర్మలు ఉన్నాయే వీటి వల్లనే ఈ కర్మల కారణంగానే విద్వాంసుని శరీరం ఆరంభమైంది ఈ మహాత్ముడి యొక్క శరీరము ఈ పుట్టింది ఆ మూలంగా ఆ సంగీత కర్మ వాళ్ళ శిక్సిద్ధిలో ఉన్నాయి ఈ కర్మల వల్లనే శరీరం ఆరంభమైంది ఆ కర్మలు మటుకు దశాం ఉపభోగైన ఇవ ఆ కర్మలు క్షయము అవి క్షీణించాలి లేకుండా అయిపోవాలి అంటే కేవలము అనుభవించుట చేత మాత్రమే అవుతుంది జ్ఞానం వల్ల ఆ కర్మలు నశించవు అనుభవించేట మాత్రమే నశిస్తాయి కాబట్టి అయినా ఆ కర్మక్షయం అయ్యిగా జీవించుకుంటాడు దానికి దానికి కారణం చెప్తున్నారు ఆ ప్రత్యేకత ఏంటి अल अनुभव चेतनेशिष विज्ञानंत प्रत्येकता प्रारब्धकर्मल को प्रत्येकता विशेषना यहां लक्ष्य मुक्त वेदक्षायादव स्थित न तो लक्ष्यवेदसम कालमेव प्रयोजन नास्ती వాక్యాన్ని అన్వయించేయటంలో కొంచెం క్లేశం ఉంటుంది ఏం పర్వాలేదు ఎట్లా ఎలాగంటే అంటే అయితే ప్రారంభ కర్మలకి పూర్తిగా అనుభవిస్తేనే క్షయం అవుతాయి జ్ఞానం చేత క్షయం కావు అని ఏమిటి ఆ విశేషం ఆ ప్రత్యేకత వాటికంటే దానికి దృష్టాంతము లక్ష్యమత్త ఇష్వాదే లక్ష్యము టార్గెట్ ఆ టార్గెట్ మీద గురి చూసి విరిచిపెట్టాడు దానాన్ని ఇషు ఆదిశబ్దం చేత రాయి తీసుకోండి లేకపోతే గన్ సైడ్ చేసారు బుల్లెట్ తీసుకోండి విశ్వాదే సో బాణం తీసుకోండి ఆది శబ్దం చేత ఇలాంటివి తీసుకోవచ్చు అది అది ఆరబ్ధ వేదక్య వేదము మొమెంటం అని అర్థం స్పీడ్ కాదు మొమెంటమ్ అంటే మాస్ అంటూ వెరాసిటీ దాన్ని మొమెంటం అంటారు సో మీరు స్పీడ్ దాని బరువును బట్టి కూడా ఉంటుంది సో ఈ ఈ బాణం అన్నదే అది కొంత హెవీగా ఉంటుంది అది ఆరంభమైంది ఇట్ హాజ్ సాక్విడ్ ఇట్స్ జర్నీ కొంత వేగం ఉన్నది తీరా విడిచిపెట్టాక నా ప్రయోజనమితి ప్రయోజనం నాస్తి వీడికి విడిచిపెట్టేసిన తర్వాత వీడికింకా లక్ష్యాన్ని కొట్టడంలో నాకేమీ ప్రయోజనం లేదు అని వీడు అనుకున్నాడు ఆ లక్ష్యాన్ని కొట్టడం అనవసరము అని అనుకున్నాడు అదేదో బొమ్మ పులి నా మీద దూకుతోందని భయపడి వీడు కొట్టాడు తీరా కొట్టిన తర్వాత అది బొమ్మపులని తెలుసు ఈ దానం వెళుతోంది ఈ లక్ష్యాన్ని కొట్టడం అనవసరం ఇది కొట్టడంలో ఏమీ ప్రయోజనం లేదు అని వీడు తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ బాణం వెళ్ళే ఆ లక్ష్యాన్ని కొడుతుందా లేకపోతే వీడు తెలుసుకున్నాడు కాబట్టి అక్కడికి పడిపోతుందా అలాగే ఈ దేహము ప్రారంభ కర్మ యొక్క మూమెంటంతో ఆరంభం అవుంది ఆరంభం అయినప్పుడు ఈ దేహారంభానికి కావలసినటువంటి వాసనలు ప్రారంభ కర్మాన్ని ఉన్నాయి అజ్ఞానం అజ్ఞానం ఉండాలి కదా ఉన్నాయి కాబట్టి ఆరంభండి తీరా ఆరంభం అయిన తర్వాత ఈయనకి జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగిన తర్వాత ఇంక దేహ ప్రయోజనం ఉండదు జ్ఞానికి దేహంతో ప్రయోజనం ఉండదు ఎందుకంటే దేహమే నేను కాదు జ్ఞానికి కర్త భోక్తా కాదు దేహం అయితేనే కర్తా భోక్త అవుతాడు ఎప్పుడైతే దేహమే నేను కాదు అనేటువంటి జ్ఞానం కలిగిపోయిందో కర్తృత్వ హోక్తృత్వం లేవు గనుక దేహంతో కర్మలు చేయాలని ఆ కర్మల ఫలాన్ని ఈ దేహంతో మరో దేహంతో అనుభవించాలని ఈ పిచ్చి నుంచి జ్ఞాని బయటపడిపోతాడు కాబట్టి ఎప్పుడు కాబట్టి దేహంతో ప్రయోజనం లేదు అయినా వెంటనే దేహం పడుకోండి ఎందుకని ఆ ప్రారంభ కర్మ ఫలం ప్రారంభం అయిపోయింది ఆ ముమెంటం ఉంటుంది ఆ వేగం ఉంటుంది ఆ వేగం పూర్తయ్యాక పడుతుంది ఆ వేగం అంటే ఏంటి ఇప్పుడు యాభై ఏడు యొక్క జ్ఞానం వచ్చిందనుకోండి వెంటనే తెచ్చుకోరు ఆ వేగం పూర్తవడానికి డెబ్బై ఏళ్ళు డెబ్బై రెండు ఏళ్ళు డెబ్బై ఎంతో కొంత వయస్సు వచ్చే ఆ వేగం పూర్తి అప్పుడు తెచ్చుకోవాలి అది అంత తేడా వేరే ఒక అప్రవృత్త ఫలం అనుకోండి అంటే అంబుల పొదిలో ఉన్న బాణాలు ఈ వేసిన దానమే అనవసరంగా వేసే వేయకుండా ఉంటే దాన్ని తున్నావాడు ఈ బాణాలు ఏమవుతాను ఏమవుతాం ఆ బాణాలు ఉందా కంచితాయి వాటికి ముమెంటమే ఉండదు దేర్థానం కాబట్టి ఇంకా బాణం కాబట్టి రిలీజ్ చేసిన దానం వంటివి ప్రారంభకరమా ఇంకా రిలీజ్ చేయకుండా అంబుల ఉన్న దాణముల వంటివి తీరా రిలీజ్ చేసి ఆ బాణం కొంత దూరం వెళ్ళి ఇంకా లక్ష్యాన్ని కొట్టడం తర్వా అన్న టైంలో దీనికి జ్ఞానోదయం అయింది అప్పుడు ఇంకా ఆ బాణాన్ని ఏమి చేయలేదు ఆ దేహం దాన్ని ఏం చేయలేదు దాని మొమెంటం ఎండ్ అయిన తర్వాత కనబడిపోతున్నారు కానీ ఇంకా చేయని కర్మలు ఉన్నాయి చూడండి ఇతర బాణాలు ఇవి మాత్రం అలాగే ఉండిపోతాయి నశించిపోతాయి తప్పిస్తే నశించిపో అది ఇంకోహాలు తీసుకుంటారు ఆ బాణాలని ఆ బాణాలు ఎందుకంటే బ్రహ్మసూత్ర భాషలో పెద్ద విచారం ఉంది ఆ కర్మలు ఏమవుతాయి ఎందుకంటే కర్మకి ఫలం వచ్చి తీరాలు కదా ఆ కర్మలు ఏమవుతాయి దీనికి దృష్టాలతో ఎలా చెప్తారంటే భాషకారులు ఏం నేను యాంటిసిపేట్ చేసి చెప్పేస్తున్నాను ఋషికేశ్లో సన్యాసులు అకౌంట్ ఓపెన్ చేస్తారు ఋషికేశ్వర హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేయొచ్చు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినే ఉండండి నామినే ఉండడు నామినేషన్ అడుగుతారు అది నో నామినేషన్ ఓపెన్ నో నామినేషన్ వితౌట్ నామినేషన్ అకౌంట్ ఓపెన్ చేయమంటే ఓకే డోంట్ ఓపెన్ ధ్యాన్ సో అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ ధ్యాని గచ్చిపోతారు గచ్చిపోతే ఆ అకౌంట్ ఏమవుతుంది అది గవర్నమెంట్ గెలిపతుంది గవర్నమెంట్ వెళ్ళిపోతుందంటే సమస్యలో కలిసిపోతుంది ఆ గవర్నమెంట్ చేసేటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవో ఉంటాయి చూడండి బ్యాంకులో చూపితే ప్రజల యొక్క క్షేమాలకి వినియోగింపబడుతుంది ఆ విధంగా ఈ బ్యాంకులకి చాలా డబ్బు వస్తూ ప్రతి సంవత్సరం ఈ బ్యాంకు ఈ సన్యాసుల యొక్క అకౌంట్ నుంచి హృషికేశ్ బ్యాంకులు దే ఆర్ వెరీ వెలాస్ ఇన్ దిస్ రిజార్ట్ ఎందుకంటే హృషికేశ్ లో ప్రతి బ్యాంకులోనూ ప్రతి మహాత్మునికి అకౌంట్ ఉంటుంది ఏదో చెప్పు కొంత లావాదేవీలు ఏవో ఉంటాయి కదండి అకౌంట్ అవసరం పడుతుంది అకౌంట్ లేకుండా కాలక్షమం చేద్దామని అనుకున్నా ఓ కొంతకాలం అయిపోతే అల్టిమేట్ గా ఓ రోజున అకౌంట్ ఓపెన్ చేయాల్సి అటు ఆ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ నామినేషన్ ఉండదు మహాత్ములు చచ్చిపోయేప్పుడు బ్యాంకును కాంట్రాక్ట్ ఏం చేయరు గంగారో ఓం ఓం అనుకుంటే చచ్చిపోతాను దేహస్థానం చేసేస్తాను ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు పుచ్చేసుకుంటారు ఆ పుచ్చేసుకుంటే ప్రజలకు చదువుతుంది అదేవిధంగా జ్ఞాని మరణించినప్పుడు జ్ఞాని కర్మలు ఏదైతే ఉన్నాయో పుణ్య పాపాలు ఎన్నో ఉంటాయి ఆ మహాత్ముడికి సేవ చేసిన వాళ్ళకి ఈ పుణ్యం అంతా ఆ మహాత్ముడిని నిందించిన వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళు ఆ పాపాన్ని తీసుకుంటారు అది సమాధానం సంకిత ఆగామి సంచిత సంతానికి కూడా నాశనం అయిపోతుంటే ఆయనకి నాశనం అయిపోతుంది నాశనం అయిపోతుందంటే అక్కడ న్యూక్లియస్ లేదు ఆయనకేమో ఇంకా మళ్ళీ జన్మనివ్వదని ఆశిస్తారు అది సమష్టిలో కలిసిపోతుంది నాశనం అయిపోవడం అంటే సమష్టిలో కలిసిపోతుందని అర్థం ఆగామి కూడా ఆగామి కూడా సమష్టిలో కలిసిపోతుంది ఆగామి ఉండదు కండి ఆగామి దేనిజనం ఆగామి సంకితం కరెక్టే మీరు లేదు ఆగామి ఉండదు ఎందుకంటే కర్త ఉండదు కదా ఆగామి కర్త లేకుండా చేసి కర్మ యొక్క ఫలం అప్పటికప్పటికే సమాజంలో కలిసిపోతూ ఉంటుంది సంచితం కూడా ఆయనకి సేవ చేసిన ఆశీర్వేద రూపంగా జనాలు తీసుకుంటారు పాపాన్ని నిందించిన కొంతమంది ఉంటారు ఎవరో నిందిస్తారు నిందిస్తారంటే మహాత్మునికి నింద అతీతంగా ఉంటారు మహాత్ముని ఇక్కడ కూర్చొని ఎవరిలో మహాత్ముని నిందించటం అలాంటి నిందించినటువంటి వాళ్ళు ఆ పాప కర్మని ఆ విధంగా కర్మకు వ్యవస్థ చేస్తారు నశిస్తుందంటే ఇక్కడ నశించింది నా అభిప్రాయమే కానీ సమ ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి నీళ్లు పైకి విసిరారనుకోండి ఏమవుతుంది మళ్ళీ పైకి వచ్చి వచ్చి నీళ్లు పడతాయి ఆటమైజ్ చేశారనుకోండి ఏమవుతాయి మొత్తం సమస్యలో తెలుసుకుంటారు జ్ఞాని యొక్క సంచిత కర్మలు వేర్ రిలీజ్ ఇంటు ది ఎందుకంటే అవి మళ్ళీ వెనక్కి రావడానికి న్యూక్లియస్ ఉండదు కర్తభోక్త ఉండాలి కర్మఫలం వెనక్కి రావాలంటే కర్త హోక్తా ఉండాలి మీరు కర్మ చేయటం అంటే యు థ్రోయిట్ ఇంటు ది హోల్ కర్మ అంటే అంతే కదండి మీరు హోమం చేశారనుకోండి మీ దగ్గర ఉన్న పదార్థాన్ని మీ దగ్గర ఉండే శక్తిని మీరు ఈ రిలీజ్ ఇంటు ది హోల్ కానీ న్యూక్లియస్ ఉన్నప్పుడు భీమ్రాంగ్లీ అవుతుంది దాని ఫలం మంచి కానీ చెడు వస్తుంది మీకు అదే చేసి రిలీజ్ చేశారనుకోండి హోల్లోకి ఇంకా వెనక్కి రావడానికి అక్కడ ఎవరు లేదు వెనక్కి రావడం ఇది నో న్యూక్లియస్గా ఇది ఓవరాల్ పిక్చర్ ఇన్ని మేము అంశం అన్యాని అవృత్తఫలా ఇహ ప్రాజ్ఞానోత్పత్తే ఊర్ధ్వం కృతాని క్రీయమాణాని వా అతీతజన్మాంతరతృత్తఫలా జ్ఞాన దహ్య ప్రాయశ్చిత్తేనేవా ఇంకా అప్రవృత్త ఫలములు ప్రవృత్త ఫలములకి చెప్పాం అవి దేహత్యాగం అయ్యే వరకు అలాగ క్షయము అవుతాయి భోగం చెప్పిన క్షమవుతాయి ఇంకా తేడా చెప్తారు కదా మరి ప్రవృత్త అప్రవృత్త ఇంకా అప్రవృత్త ఫలముల యొక్క పరిస్థితి ఏమిటంటే అసలు అప్రవృత్త ఫలాన్ని కర్మాన్ని అంటే అవి ఏమిటవి ఇహ జన్మలో జ్ఞానం పుట్టడానికి ముందు చేసినవి జ్ఞానోత్పత్తి ప్రాక్ ఇహ ఊర్ఘంజకృతాన్ని ఈ జన్మలో జ్ఞానోత్పత్తి తర్వాత ఇంకా జీవించిన శేష జీవితంలో చేసిన కర్మలు హియమానానివా ఆ జ్ఞానం పుట్టిన సమయంలో చేస్తు ఉన్న కర్మ ఏదైనా ఉంటుంది కదండి ఎలక్ట్రిసిటీ ఉందంటే ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఆ కర్మలు అతీత జన్మాంతరం అక్కడికి గృహ జన్మంతా ప్రవర్తిస్తారు అతీత జన్మాంతర క్రితానివ గడిచిపోయిన జన్మల్లో చేసినవి ఇవన్నీ కలిపి ఒక్క ముద్దదేమి అప్రవృత్త ఫలాన్ని అని పేరు పెట్టించారు ఇంకా బలం ఇవ్వడం ప్రారంభం కాలేదు ఇవన్నీ కూడా ఆ జ్ఞానాగ్ని చేత నశింపజేయ దహింపజేయబడతాయి జ్ఞానేన దహి అంటే అంటే ఇంకా న్యూక్లియస్ లేదని దాని అది ఫరదర్ విచారం అది ఇక్కడికి జ్ఞానేన దహి జ్ఞానము చేత దహించి వేయబడతాయి ఎలాగంటే ప్రాయశ్చిత్తే ఓ ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం అంటే ఎటోన్మెంట్ అటోన్మెంట్ కర్మలు ఉన్నారు మీరు ప్రాయశ్చిత్తం చేస్తే ఆ దోషం నశించారు ఇప్పుడు అంచేతనే జైలు నుంచి వచ్చినటువంటి జైలుకి వెళ్ళొచ్చేదనుకున్నప్పుడు వాడిని మాల వేసి సత్కారం చేయమని మనుస్ఫూర్తికారులు చెప్పాడు వాణ్ణి సోషల్ స్టిగ్లో మీరు పెట్టద్దు వాడికి ఒక మాల ఒకటి వేసి వాడిని సత్కారం చేయండి ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చేదంటే వాడు పరిశుద్ధుడైపోతుంది బికాజ్ వాడి పాపం అంతా క్షయం అవుతుంది జైల్లో వాడు దుఃఖాన్ని అనుభవించేసి వస్తాడో క్షయం అయిపోయిందంటే ప్రాశ్చిత్వం అయిపోయింది అది ఎక్కిం సరిగింది మిస్ దీ ఇప్పుడు అప్పుడు అలా చేసేవని కనుక వాళ్ళు మీరు ఏదైనా అన్నా వాడికి అవమానం చేసినా మీకు పాపం అని మనస్ఫూర్తి గారు చెప్తారు వాళ్ళు చూడండి జైలుకి వెళ్ళొచ్చాయంటే వాళ్ళు ఎక్కువ మీద సోషల్ సొసైటీలో చాలా పొరపాటు నేను చూశాను వెస్టర్న్ సొసైటీస్ లో జైలుకు వెళ్ళొచ్చిన వాడిని వాళ్ళే మాట్లాడారు వీడు జైలుకు వెళ్ళొచ్చాడు కదా మైక్ పైసా జైలు ఆరు సంవత్సరాలు జైలుకు వెళ్ళొచ్చాడు కదా ఆరు వేలు లేదు కానీ జైలు నుంచి వచ్చినప్పుడు మాత్రం నెబడిజుల్లే అంటే అక్కడ కూడా సోషల్ సినిమా కొత్త గొప్ప బట్ జనరల్ ఇంక ఇది లేదు ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ జైలుకు వెళ్ళొచ్చింది ఆవిడ పేరు ఏంటంటే ఎకనామిస్ట్ ఎకనామిస్ట్ లేడీ చాలా పెద్ద చాలా మిలియన్ ఐరో కూడా ఆవిడ స్టాక్ మార్కెట్ అడ్రవైజ్ ఇస్తూ ఉంటుంది ఆవిడ ఏం చేసిందంటే షీ మ్యానుకులేటెడ్ స్టాక్ లైక్ హర్షత్ మేహత మేనుకులే ఆవిడ పేరు ఏదో ఉంది నాకు గుర్తురావట్లేదు ఇది నేను వచ్చి చాలా కాలం అయిందిగా అక్కడ ఉన్నప్పుడు నాకు ఇవ్వండి అక్కడ న్యూయార్క్ లో ఉంది స్టాక్ మన్హాటన్ లో ఉంది ఆ మన్హాటన్ లో పొద్దున్నే మీరు స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసే టైంకి వెళ్తే కనబడుతుంది అలా ఉంది కదా చాలా యాక్టివ్ లేడీ చాలా తెలివైన వాడే చాలా ధనాన్ని సంపాదించింది ఏదో మిస్టేక్ చేసింది పట్టేసుకున్నాం సార్ ఇప్పుడు పట్టేసుకున్నా వరల్డ్ కామ్ మిస్టేక్ చేశారు వాడు బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వాడికి జైలు శిక్ష వరల్డ్ కామ్ అంటే ఎప్పుడైందో తెలిసిన ఆ స్కాండల్ వచ్చే ఎంతకాలం ఏంటో మూడేళ్ళండి ఎస్ జైలు శిక్ష వేస్తుంది ఇయర్స్ జైలు శిక్ష వాడు ఎప్పుడు రిలీజ్ అవుతారో కూడా చెప్పేశారు ఆల్రెడీ లేదు ఎస్ టాప్ ఎగ్జిక వల్కామ్ వెరీ పవర్ఫుల్ సిస్టమ్ మైకేల్ జాక్సన్ బట్ చేసుకున్నాడు లక్కీ సరే నేను అనుకున్నా జరిగి చూడాలనుకున్నాను కానీ చాలా వాడికి ఈశ్వరుడ అనుగ్రహం ఉంది వ్యక్తి జైలు కట్టించారు నీకెనా వెరీ స్ట్రిక్ట్ దుష్ జబ్ష్ అని ఉన్నాడు ఫ్లారిడా గవర్నర్ జబ్బుష్ వాళ్ళ అమ్మాయిని జైలు పెట్టించారు తొమ్మిది చేసిన తప్పు ఏదో తెలిసిన ప్రిస్క్రిప్షన్ ఆవిడే రాసి ఆవిడే డాక్టర్ పేరు సొంతం పెట్టింది అది తప్పు అసలు అది అది తప్పంటే కూడా అసెడ్కోవాలి మహిళ ఇక్కడ మందు పేరు ఆవిడే రాసేసి ఆవిడే సంతకం పెట్టేది వాడు ఆ కెమిస్ట్ వాడు చూశారు వాడికి అర్థం వాడు వెంటనే ఏం చేశారు అది ఎందుకంటే అది లాంటి డ్రగ్ అది మత్తు ముందు లాంటి డ్రగ్ అక్కడ వెంటనే పత్రం కట్టిస్తున్నట్టుగా ఆయన కూర్చోబెట్టి పోలీసులకి ఫోన్ చేశారు వాళ్ళు వచ్చి ఎస్బీఐ వచ్చి అరెస్ట్ చేశారు ఎద్ బుషుకి ఇన్ఫార్మ్ చేశారు ప్రెసిడెంట్ బుషుక్ కూడా ఇన్ఫార్మ్ చేశారు ఇస్తే వాళ్ళు ఏమైనా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇట్ ఈస్ ఎ మిస్ హాప్ ఎ మిస్ హ్యాప్ ఫ్యామిలీ వీ వీ సీక్ గుడ్ విల్ ఆఫ్ ఆల్ ది పీపుల్ అట్ ది టైమ్ ఆఫ్ అవర్ మిస్ ఆఫ్ చూమ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇవన్నీ చూస్తారా పోతా ఉంటా మన పొలిటీషియన్ మన రాజకీయ నాయకుడు కొడుకు అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది తల్లి థింక్ అఫ్ ఎట్లా అయితే అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది జబ్బు ఇష్యూ ప్రెసిడెంట్ దిస్ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు మా దురదృష్టం మా కుటుంబంలో కష్టంలో ఉన్నాం మేము అమెరికన్ పబ్లిక్ అంతా మా ఇందు గుడ్ విల్ చూపిస్తారని మేము ఆశిస్తున్నాం ఎవరేవో మాట్లాడతారు నో డరీ టాస్క్ ఎగ్నెస్ట్ నువ్వు ఇలాగ పొలిటికల్ గా ఇచ్చేస్తున్నావు వచ్చేస్తున్నావు ఎవరేమో మాట్లాడతారు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అసలు డేట్ సర్టిఫికెట్ ఇష్యూ జనరల్ గా అలాంటివి ముప్పుకోరు ైన్ మంత్స్ గే మీ లోకల్ జడ్జి నైన్ మంత్స్ గే విన్ వన్ మంత్ షీజన్ జై ఎనివే సో జైలు తెచ్చుకో మటుకు వాళ్ళు పట్టించుకోరు దాని గురించి ఎందుకంటే శుద్ధి అయిపోయింది ప్రాశ్చిత్మలు అలాగే ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నారు అటోన్మెంట్ కర్మలు శాస్త్రమే చెప్పింది అటోన్మెంట్ కర్మలు ఇప్పుడు ఏదైనా కొన్ని కర్మలు మీ వల్ల జరగకూడని హింస జరగడం అటువంటి కర్మలు ఉన్నాయనుకో దానికి ఏదో ఉపవాసం గాయత్రీయ ఎలా ఉంటుందంటే ప్రాయశ్చిత్త కర్మ మీరు చేసిన తప్పు పని కంటే కఠినంగా ఉంటుంది ఆ తప్పు పని చేస్తే కలిగే లాభం కంటే ఈ ప్రాయశ్చిత్తంలో పడి పాస్లు ఎక్కువ ఉంటాయి సో ప్రాయశ్చిత్త కర్మ అంటే ఇట్ అమౌంట్స్ టు స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ జైల్ నిజానికి ఇంటి దగ్గర కూర్చుని ప్రాయశ్చిత్త కర్మ చేయడం కంటే జైలుకు వెళ్ళిపోయి జైలు శిక్ష అనుభవించేసి పాత్ర తెలియదు కొంత కఠినంగా ఉంటాయి ప్రాయశ్చిత్త బట్ ప్రాయశ్చిత్తం కనుక చేసుకుంటే వారికి ఆ దాని నుంచి బయటపడిపోతాడు ప్రాయశ్చిత్త సో ప్రాయశ్చిత్రంలో ఏమైందంటే ఒక కర్మ ఇంకొక కర్మను నశింపజేసినట్టుగా ఇక్కడ జ్ఞానము అప్రవృత్త ఫలములైన కర్మలను నశింపజేస్తుంది దానికి ఒక కొటేషను గీత నుంచి జ్ఞానా కర్మా ని భస్మసాత్ కురుజునాభస్మాత్ కురుతేథా తథా అర్జున కాదు కథ ఎందుకంటే పైన అర్జున సమిోోగ్ని భస్మాత్ కురుతేర్జున అని అలాగా బాగా బాన్సైడ్ ఉన్నప్పుడు దాంట్లో ఉండే కట్టెలం వల్ల అయితే భస్మమైపోతాయో జ్ఞానాగ్ని సర్వకర్మాణి అదే విధంగా అక్కడ యథా ఇక్కడ తథై సమి భస్మసాత్ర్జున అది జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ అది శ్లోకం అదేవిధంగా జ్ఞానము అనే అగ్ని సర్వకర్మలను భస్మము చేయను జ్ఞానము అగ్నిది దోషములను అలా నాశనం చేసేది జ్ఞాని ఎందు దోషములు ఉండవు కామనలు లోభము తర్వాత గ్రీవెన్సులు ఫ్రస్ట్రేషను అంటే ద్వేషము వ్యతిరేక భావము ఇతరుల ఒక గ్రౌండ్ ఇవే ఉండవు కూడా నశించిపోతాయి జ్ఞానం ఆ వాసనలన్నీ కూడా దర్శించిపోతాయి జ్ఞానము చాలా గొప్పది క్షీయంతే చాస్య కర్మాణివణే ఆథర్వణము అంటే ముండకోపనిషీయంతేజాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ఆ పరమాత్మని ఆత్మరూపంగా దర్శించ పరమాత్మ అంటే ఆత్మే దర్శించినప్పుడు ఆ దర్శించినప్పుడు అంటే ఆత్మరూపంగానే దర్శించడం దర్శించిన అదన దర్శనం దర్శనము అంటే ఆత్మరూపమే ఉద్దయ ద్వైతులు ఏదో మాట్లాడతారు కానీ విష్ణువు వచ్చి ఎదురకుండా నిలబడ్డా కూడా మీరు ఆత్మరూపంగానే దర్శిస్తారు విష్ణువు అది చిత్రం ఏంటంటే విష్ణువు వచ్చి ఎదురకుండా నిలబడ్డాడనుకోండి నిలబడినప్పుడు మీ స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి విష్ణువు లోడ్ కాలేదనుకోండి మీరు కళ్ళు మూసుకున్న కారణంగాను దీనివల్ల అప్పుడు మీరు విష్ణువుని దర్శించినట్టు కానే కాదు నిజానికి ధ్రువుడికి అదే అవుతుంది ధ్రువ వాఖ్యానంలో విష్ణువు వచ్చి ఎదురకుండా నిలబడతారు ఆయన అలా సమాధానం అనేవి ఉండిపోతాడు ఉండిపోతే ఆ సమాధికి భంగం కలిగిస్తాడు విష్ణువు ఎందుకని టు గట్ రికనైజ్ నేను వచ్చాను రా నేను ఎదురుకుండా నిలబడ్డానికి గురువు తెలుసుకోవాలి కదా లేకపోతే ఈయన సాక్షాత్కారం ఏమైనట్టు కాబట్టి తెలుసుకుంటేనే సాక్షాత్కరించినట్టు లేకపోతే సాక్షాత్కరించినట్లే కాదు కాబట్టి డిస్టర్బ్ చేస్తారు ఈయన సమాధిని డిస్టర్బ్ చేస్తే అప్పుడు తల్లి తిరిగి చూసి అప్పుడు విష్ణు దర్శనం అయినట్టు కాబట్టి ఇప్పుడు విష్ణువు దర్శనం ఎక్కడైంది ఆత్మరూపంగానే అవుతుంది మీరు మనిషిని కెమెరాలో చూసినట్టే మీరు మనిషిని చూస్తున్నారనుకోండి ఇలా కెమెరా చూస్తున్నారు అనుకోండి మీ మనిషిని ఎక్కడ చూస్తున్నారో బయట చూస్తున్నారనుకుంటుంది మీరు బురవ లేకపోతే అలాగే ఉంటుంది కొంత వేదాంతం వింటే తెలుస్తుంది బయట చూస్తున్నారని అనుకుంటాడు బయటే వింటే బయటనే దేవి లేదు దేహంతో పాదార్పించింది అలా కల్పిత ఉంటే బయట లేదు లోపల లేదు సో ఇట్ ఈజ్ ఇన్ ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ ఈజ్ యూ కాబట్టి విష్ణు కూడా స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ లోడ్ అవ్వాలి అప్పుడే విష్ణు సాక్షాత్కారం అవుతుంది అంటే ఇప్పుడు విష్ణుని ఎక్కడ చూసినట్టు ఆత్మ ఎందు చూసినట్టు ఆత్మ ఎందు చూడడము అంటే ఆత్మగా చూడడం అని అర్థం తెలియ అదర్ థింగ్ ఆత్మ దగ్గర వచ్చేవాడికి అన్ని విభక్తులు ఏకమైపోతాయి ఎన్ని ఏకమైపోతాయి ఆత్మ దగ్గరికి వచ్చేవాడికి కాబట్టి నేను నా ఎందు నాతో నా కొరకు సంతోషంగా ఉన్నాను అన్నప్పుడు ఈ విభక్తులనే ఆయాన్ని ఆల్ గట్ యునైటెడ్ ఆత్మ విభక్తుల యొక్క తేడా పోతుంది భేదంలో తేడా ఉంటుంది కానీ ఆత్మలో భేదమే తేడాయే ఉండదు విభక్తులు అన్ని విభక్తులు ముబ్బై పెన్లే కాబట్టి ఆత్మరూపంగా ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు క్షీయంతేకాశ కర్మ అని వీటి కర్మలు నశించిపోతాయి కర్మలు అంటే అక్కడ అర్థమేం చెప్పాలి ప్రారబ్ధ కర్మలు మినహాయించి మిగతా కర్మలు అని చెప్పాలి ప్రారంభ కర్మలను కలుపుకోకూడదు ఎందుకంటే ప్రారబ్ధ కర్మణ ఉపభోగైనవి క్షయ ప్రారబ్ధ కర్మలకు మాత్రం ఉపభోగము చేతనే క్షయము అలా లేకపోతే ఆచార్యే లేకుండా అయిపోతాడు అప్పుడు ఇంకా వేదాంత పాఠం చెప్పేవాళ్ళు అందరూ అధ్యయనే ఉంటారు కొందరు ఎలాగో సరే అందరూ అధ్యయముడే నేను భగవాన్ భగవాన్ నమ మహర్షి ఉపదేశ సార్ని చెప్తున్నాడు అసలు వెంనా నేను జాగ్రత్తగా విన్నా చాలా బాగా చెప్తున్నాడు కాబట్టి అందరూ ఒక్కలాగే ఉండదు మోసం ఒక్కలా ఉండదు అర్థం అర్థం లేని వినాలంటే కొంచెం చోట తింటే నీకు తలా దొరుకుతాయి కళాపకాలు లేని సమాచారం చాలా ఉంటుంది కానీ చాలా బాగా నేను ఎంతో సంతోషించాను అతను చెప్పింది ఇది ఏ ప్రవాహం నడుస్తూ ఉంటుంది అలాగా ఇంకో తరానికి ఆ జ్ఞానం అలా అడ్డుతూ ఉంటుంది హీ మోస్ వాటి చాలా మంది దేవన్న వాటి దారి వేదాంతంలో అదే రహస్యం వేదాంతంలో చిత్రం ఏ ఈ దేవంతో వాటిదారు స్టాకింగ్ వేదాంతమంటే మరి అలాగే ఉంటుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలాగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏంటి అడ్డ సో అత బ్రహ్మవిదీవనా ప్రయోజనాభావే ప్రవృత్తఫలా కర్మణ అవశ్యమే ఫలోపభోగ సుతేషు వే తావరం ఇో అత ఇందువల్ల బ్రహ్మవిదా జీవనాది ప్రయోజనాభావి బ్రహ్మవేత్త యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే జీవనమునందు కూడా ప్రయోజనమును దర్శించారు సో బ్రహ్మవేత్త అన్నవాడు మేమింకో కొంతకాలం జీవించాలి అనే మాటే ఉండదు ఎందుకంటే మీకు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీకు ఎక్కడైనా భయం ఉందంటే కామన ఉంటుంది ఉందంటే భయం నేనింకొంతకాలం జీవించాలి అనే కామన వీడికి కలిగింది అనుకోండి నేను అయ్యోటా డిజైన్ వీడికి కలిగింది అనుకోండి వెంటనే ఏమవుతుందో తెలిసినా చచ్చిపోతానేమో అనే భయం కలుగుతుంది ఆ రెండు దెగ్గోటు కదా ఆ డిజైర్లో లేదండి ఆ భయం డిజైర్లో మీకు కనపట్లేదు సో నేను ఇంకో పదేళ్ళు బతకాలి అని వీడు అన్నాడంటే దాని అర్థం ఏంటి ఆ పదే వాళ్ళలో అయిపోయేది గచ్చిపోతానేమో అనే శంక ఉండబట్టే కదా అలా అంట సో దగ్గోటు కదా ద ఫియర్ అండ్ డిజైర్ లోటు కదా తర్వాత కాబట్టి మహాత్ముడు ఎప్పుడు కూడా ఇంకో కొంతకాలం బతకాలని వాళ్ళు అనుకోరు ఒకవేళ అనుకుంటే వాళ్ళకి మరణ భయం ఉందే నా అంటే జ్ఞానంలో లోటు అలాగా తప్పదు అది జ్ఞానం పెంచుకోరు అది నెంబర్ వన్ నెంబర్ టూ మేము జీవించటం వల్ల ప్రయోజనం ఉన్నది చాలా తప్పదు కొంతమంది మహాత్ములు ఏమంటారంటే మేము మా కోసం కాదండి జీవిస్తూ ఉంటాం ప్రజల కోసం జీవిస్తున్నామని ఉంటాం చాలా తప్పది అలా అనుకోవడం అలా నా అపరాధం ఎందుకంటే దాంట్లో ఒక అహంకారం ఉంటుంది నేను బతికి ఇతరులకి నేను హెల్పింగ్ అదర్స్ నేను ఇతరులను ఉద్ధరిస్తున్నాను ఉద్ధరించటం సేవ్ ఐ సేవ్ అదర్స్ ఎవడైతే అలా అనుకుంటాడో హీ లోన్ నీడ్స్ టు బి సేవ్ ఎవరైతే ఇటువంటి భాంతిలో ఉంటాడో వాడు హీ నీడ్స్ టు బి సేవ్డ్ నోబెడ్ యాల్స్ నీడ్స్ టు బి సేవ్డ్ కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పూచి రెచ్చిమేరు వేసుకోకూడదు ఏదో కర్తవ్య ప్రాప్తమని విద్యార్థి వస్తే పాఠం చెప్పడం అన్నది కర్తవ్య ప్రాప్తం కర్తవ్యతయా ప్రాప్తం ఆ సందర్భంలో ఇప్పుడు మీరు అరటిపండు తిన్నామని ఓపెన్ చేయబోతుంటే ఆదో మోకా వచ్చి దగ్గరికి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తారు షేర్ వాటి వాటి షేర్ ఇది రెండు అంచుకోళ్ళు ఉంటే బెత్తగాడు వచ్చాడు ఒక జీవితం సో అలాగా అది కర్తవ్యతగా ప్రాప్తం అంతే అంతేగాని ఆ బిత్తగాన్ని నేను సేవ్ చేశాను వాడికి నేను ఆహారం సమకూర్చాను లేకపోతే వాడు ఏమైపోయేవాడు అది చాలా తప్పదు అందరినీ రక్షించేవాడు పరమేశ్వరుడు ఇంకో ఒకళ్ళు ఇంకోహ్లని రక్షించటం లేదంటే కూడా భాంకే కాబట్టి అలాగంటే నేను లోకం కోసం బతుకుతున్నాను నేను లోకోద్ధారం కోసం ఇలాంటి మాటలు ఎప్పుడైనా ప్రజా సభల్లో ఎక్కడైనా అవసరాన్ని ఉంటే కొంత సందర్భం చేయడానికి దానికి చెప్పాల్సింది చెప్పొచ్చు కానీ తప్ప ఏదో ఒక అలాగంటే పర్పస్ ఏమైనా ఇట్స్ ఓకే బట్ మహాత్ముడు మాత్రం తనలో తాను హీ నెంబర్ థింగ్స్ లైక్ దాట్ కాబట్టి మహాత్ములకి జీవించటంలో ఏ ప్రయోజనము భాషించడం ఎందుకు జీవిస్తారంటే బికాస్ దే డోంట్ నో హౌ టు గో అగన్స్ట్ ది విల్ ఆఫ్ ఈశ్వర్ అందుకోసం జీవిస్తారు ఈశ్వరుని యొక్క విల్కి విరుద్ధంగా వెళ్ళడం తెలియదు ఎందుకు తెలియదంటే ఓం విల్ అనేది ఏమీ ఉండదు ఓన్ విల్ అనేది ఒకటి ఉంటే దానికి ఈశ్వరుని వెళితే ఒకప్పుడు కోన్సిడెన్స్ ఒకప్పుడు చక్కడం అసలు ఓన్ విల్ లేకపోతే ఈశ్వరుని విల్ ఏదో దట్ ఈస్పాంటేనియస్లీ యాక్టెడ్ అప్ అందుకు జీవనము మొదలైన జీవనాది జీవనం జీవిత ఏదో చేస్తూ ఉండటం ఇలాంటి ప్రయోజనం ఏదీ ఉండదు మహాత్మునికి అలాగా అలాగే మేఘం వచ్చింది వెళ్తుంది మేఘం ప్రయోజనాన్ని గురించి ఆలోచించదు అది వస్తుంది ఆ పని చేస్తుంది ఎంత పడుతుంది అంటే సో ఇప్పుడు గులాబీ ఉంది అది పరిమళాన్ని వెరదల్లేప్పుడు నేను పరిమళాన్ని వెరదల్లుతున్నాను అనే అహంకారం ఉంటుందో దానికి నేను ఇంకా ఇలా ఎక్కువ కాలం పరిమళాన్ని వెరదల్లాలి అనేటువంటి కామన ఉండదు తర్వాత నేను పరిమళాన్ని వెరదల్లకపోతే వీళ్ళందరూ నిర్మూహాలు ఏమైపోయేవారు అనేటువంటి అలాగంటదేముండదు ఏమి ఉండదు జస్ట్ ఇట్ ఫ్లవర్స్ ఇట్ బ్లోజమ్స్ ఇంట్ స్ప్రిట్స్ ద్రాగ్రెన్స్ అండ్ అని చెప్పారు ఇట్ హ్యాపన్ అది ఏమీ చేయదు డజెంట్ డూ ఎనీథింగ్ బై ఎక్స్పెక్ట్ ఈశ్వర్ అస్ విన్ హ్యాప్ అనిపిస్తే అలా ఉంటారు మహాత్ములు కానీ వాళ్లకు కూడా ప్రవృత్త ఫలాం కర్మణం అవశ్యమేవ ఫలోపభోగ సమాజ సమాజానికి కూడా పరమేశ్వరుడు అలాంటి శ్రేయస్సును కలిగించటం కోసం సమాజ శ్రేయస్సు మహాత్ముల వల్ల జరుగుతుంది మహాత్ములు ఏం చేసుకున్నామని అనుకోపోయినా ఆచార్యవాన్ పురుషవేదానం శుభతుంది కదా కాబట్టి మరి వ్యవస్థ అవ్వాలంటే జ్ఞానం ఉండాలి కనుక ఆ ప్రవృత్త ఫలములు అంటే ప్రారంభ కర్మలనేవి ఏవైతే కర్మలు ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా ఫలాన్ని ఇచ్చి చేస్తాయి ఆ తర్వాత లోకానికి కూడా ఒక సందేశం జ్ఞాని కూడా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అనేది ఒక గొప్ప సందేశం ఆ కర్మఫలాన్ని జ్ఞాని ఎలా అనుభవిస్తున్నాడు ఏ అధిక్షుత అనుభవిస్తున్నాడు సో ఆల్ దీస్ జనులకు శిక్షణ అయిపోతూ ఒక ఆదర్శంగా ఉంటుంది కాబట్టి ఫలోపభోగ సార్ సో ఆ ఫలాన్ని అనుభవించటం తప్పదు ఇది ముక్తేశువత అంతేకాక్త ఇష్యూ అది ఆల్రెడీ రిలీజ్ ఏరో ఆ ఏరో హ్యాస్ గా ఫ్రమ్ ఫ్లైట్ టైం ఏరోకి పరాబలి పాత ఉంటుంది ఆ ఫ్లైట్ టైం ఉంటుంది ఆ ఫ్లైట్ టైం ఎలాంటిదంటే ఇప్పుడు మీకు నేను ఇంకో అంతకంటే మంచి ప్రశ్నలు చెప్పండి చెప్తా ఇరాక్ మీద వీళ్ళు మిసైల్స్ వేసి అమెరికా వాళ్ళు ఎక్కడి నుంచి వేసి వస్తున్నా మిసైల్స్ ఇన్ఏ ఫ్రమ్ అన్నోన్ లొకేషన్ ఇన్ ఇన్ ఇన్ ది సీ ఇరాక్ సమీపంలో సీ ఏదో ఉంది కదండి అరేబియన్ సీ ఏదో ఇండస్ ఒక అన్నోన్ లొకేషన్ నుంచి వేసిన తరమే సబ్మరీన్ ఇంకొక సబ్మరీన్ పైన ఇంకొక స్లై విమానము ఇవి కలిసి టార్గెట్ ను ఫిక్స్ చేసినాయి టార్గెట్ ఫిక్స్ ఇట్స్ ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ అండ్ ల్యాటి అలా ఫిగర్స్ కు సహా డిగ్రీలతో ఇచ్చేస్తే ఆ రెండు లైన్లు కట్ అయిన పాయింట్ దగ్గర పడాల్ వెళ్ళి చేస్తాయి అదే ఆ అన్నోన్ లొకేషన్ ఉన్నటువంటి సబ్మెరీన్ గెలుపు చేస్తే ఆ టార్గెట్ ఫిక్స్ చేసి అదంతా పొజిషన్ ఫిక్స్ చేసి ఈ ప్రశస్తి బత అది బయలుదేరి తీరా ఒక అది వెళ్ళడానికి గంట టైం పడుతుంది ఇట్ టేక్స్ అన్ అవర్ టైం అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి దాన్ని ఫోటోగ్రాఫ్ కూడా తీశారు ఎప్పుడు అది వెళ్తుంటే ఫోటోగ్రాఫ్ తీశారు అలా వెళ్తున్నారు అలా వెళ్ళి ఎక్కడ పడాలో అక్కడే పడుతుంది ఈ లోపల పడబోతుంది దానికి ఫిక్స్ అయిపోయింది తాముకం తీరా బయలుదేరిన తర్వాత వార్ ఈజ్ కార్డ్ చూసి సంతకం పెట్టేశారు వారికి కాల్ ఇది ఫ్లైట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్లైట్ దీని బతికేమవుతుంది ఇది వెళ్ళి అక్కడ పడి ఆ పడి దానికి చేయాల్సినది ఏదో చేస్తుంది ఎటొచ్చి వీళ్ళు చెప్పొచ్చు ఆల్రెడీ ఒకటి ఫ్లైట్ లో ఉందండి అది ఫలానా నోట పడుతుంది అక్కడ ఏమైనా వ్యాక్సియ చేసుకుంటే చేసుకోండి చెప్పొచ్చు కానీ అంతవరకు చేయగలుగుతారు కానీ చేకనా స్టాప్ అన్నారు సెంకర్ల దృష్టి సో అది పెట్టుకున్నా బాణంగా ఉంటుంది తాగదేవ చరం ఇది యుక్తమేవ ఉత్తం ఇంకేతను తస్యే తావదేవ చరం మన మంత్రంలో చెప్పింది దాని మీద అబ్జెక్షన్ వచ్చింది కదా ఇంకా మళ్లీ దగ్గర రావాలి కదా మరి తామదేవ చరం అక్కడితో అయిపోతుందని ఎలా చెప్తావు అనే పక్షం నిజే నిరాకరించబడింది కాబట్టి చెప్పిందంతా కూడా యుక్తమేవ ఉంటా కిక్త దోషోదనానుప పత్తి సో జ్ఞా దేహం పడిపోయిన వెంటనే జ్ఞాని పరమాత్మలో విలీనమైపోతాడు అన్నదాని లేక ఒక దోషాన్ని లేవనిస్తాడు దోష చోదన శోధన అంటే లేవనెత్తడం ఏదా దోషము యథోక్త ఏదంటే ఇంకా అప్రవృత్త ఫలములు సంచత కర్మాలు ఉన్నాయి వీటితో అనుభవించాలి అప్పుడే దేహత్యాగ దేహం రాదంటే ఎక్కడ కుదురుతుంది అంటే ఓ దోషాన్ని లేవనిచ్చాడు కదా ఆ దోషాన్ని లేవనిచ్చింది ఏదైతే ఉన్నదో అది అనుపచ్చి అది యుక్తియుక్తము కాదు తి అంటే యుక్తి లాజిక్ ఉపపత్తి లాజిక్ రేషనల్ అనుపత్తి అంటే ఇట్ ఈస్ నో మోర్ వాలిడ్ లాజికల్లీ ఇట్ ఈస్ నో వాలిడ్ అట్ ఇన్వాలిడ్ కాదు నాట్ వాలిడ్ అంటే జ్ఞానోత్పత్తేర్ధ్వం బ్రహ్మవిద కర్మాభావమవోచామా ్రహ్మ సంస్థ మృతత్వేత్ర ఎలా మాట్లాడుతున్నారో చూడండి జ్ఞానోత్పత్తేహర్ధ్వం సరే జ్ఞానం పుట్టడానికి ముందున్న సంగీత కర్మలు అన్నీ అయిపోయాయి చెప్పారు బాగుందండి మరి జ్ఞానం పుట్టిన తర్వాత ఆగామి కర్మలు ఉన్నాయి వాటి మాట్లాడితే అవి జ్ఞానికి ఉండవని చెప్పాంగా జ్ఞానోత్పత్తేహర్ధ్వం జ్ఞానం పుట్టిన తర్వాత ఆ తర్వాత ఆ బ్రహ్మవేత్తకి కర్మాభావం అవోచామా ఆయనకి కర్మలు ఉండవు అని చెప్పాం కాబట్టి ఆగామి కర్మలు ఉన్నవి అజ్ఞానికి ఉంటాయి తప్పిస్తే ఇంకా అవి రాబోయే జీవితంలో చేయబోయే కర్మలోనే అజ్ఞానికి ఉంటాయి తప్పిస్తే జ్ఞానికి ఉండవు కర్మాభావము చెప్పి ఉన్నాము అవోచామ చెప్పండి అక్కడ చెప్పారండి బ్రహ్మ సంస్థోమృతత్వమేటి ఇచ్చారు బ్రహ్మ సంస్థ ఏతి బ్రహ్మనిష్ట గలవాడు మోక్షమును పొందును జీవించిండగా ఏపీ వర్తమాన కాలం వర్తమాన లేత ఏతి ఏటీ అని త్రయోధర్మస్కంధన ప్రకరణం అంటుంది మూడో అధ్యాయంలో ఉంది మనం ఆరోధ్యాయంలో ఉన్నాం శంకరాచార్యుల అభిప్రాయం ఏమిటంటే వీళ్ళు ఆరోధ్యాయం దగ్గరకు వచ్చారంటే అన్ని అధ్యాయులు చదివి వచ్చారంటే ఆయన అనుకుంటారు కానీ మరి వీళ్ళింత బుద్ధిమంతులు ఐదు అధ్యాయాలకి యజనామం పెట్టి ఆరోధ్యాయంలో ఉంటారని ఆయన సో కొత్తగా రాసి వారు మూడో చాప్టర్ దగ్గర రాసేదంటే ఫస్ట్ చాప్టర్ వచ్చి ఇక్కడికి వచ్చేదని అనుకుంటారు సో మూడో త్రయోధర్మస్కంధా అనే ఒక ప్రకరణ ఉన్నది చాలా గొప్ప ప్రకరణ ఎంతో అందమైన ప్రకరణం నేను బాగా ఉత్సాహంగా చదువుకున్నాను అది ఎనివే సో అక్కడ బ్రహ్మ సంస్థ మృత సమీతిని చెప్పారు సత్య అర్హసి అక్కడికి వెళ్ళి అదంతా గుర్తు చేసుకో అని చెప్తున్నారు స్మర్తు అర్హసి అంటే నీవు నీవని యువపురుషా కోసం అర్హసి భవసీలగా దానినంతా స్మరించుటకు తగుదు అంటే యు మే రిమంబర్ ఆల్ దాట్ తర్వాత సయ ఏషోని ఐతదాత్మ్యమిదం సర్వం తం స ఆత్మా సత్వమసి శ్వేతకేతో భూయ భగవాన్ విజ్ఞాపయత్తి తోమ్యేతి ఉచ ఇష్టాధ్యాయ పంచదశతుర్దశ పూర్ణముద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే ిాంతిశాంతి హరి ఓం శ్రీదుభ్యో నమ హరిసత్ శ్రీకృష్ణార్పణమస్తు స్వే భగవద్గమో